శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానా గణపతిహవామహే కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆనశ్వన్మోదసాదరం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఈరోజు భక్తి యోగం క్లాసు ఆ రెండు పుస్తకాల వితరణ ఈ మొత్తం అంతా కూడా శ్రీ ఆర్వి సత్యనారాయణ గారి స్మృత్యమై ఏర్పాటు చేయబడినది ఓకే మనం ఎక్కడున్నాము పదహారో శ్లోకం భాష్యం చెప్పాలి పదహారైపోయిందండి పదహారు పదిహేడు శ్లోకమైంది భాష్యత ఓకే యో నృష్యేష్ీ నోచతి న కాంక్ష శుభాశుభ పదిత్యాగీ భక్తిమాన్య స మే ప్రియ యహ భక్తిమాన్ సహా మే ప్రియ ఎవడైతే భక్తి కలిగి ఉంటాడో వాడు నాకు ప్రీతిపాత్రుడు అని భగవానుడు అంటున్నాడు భక్తి అనగానేమి భక్తి అనగానేమి అంటే మీకు లోకంలో ఉండేటువంటి భక్తి యొక్క ధారణలను చూసినట్లయితే నాకు చాలా ఆశ్చర్యం వేసిస్తూ ఉంటుంది అంటే అర్థమేంటి ఆశ్చర్య పడిపోవుట అంటే ఆశ్చర్యంతో కింద పడిపోవడం అనమాట అలా అయిపోతూ ఉంటుంది నాకు ఎందుకంటే ఇక్కడ చెప్పే భక్తికి మామూలుగా లోకంలో భక్తి గురించి ఉన్న ధారణలకు ఏ ఏ మాత్రమూ సంబంధం చాలా విపరీతంగా ఉంటాయి రెండింటికి ఎంత తేడా అంటే చెప్పలేనంత తేడా నేలకి నింగికి ఉన్నంత దూరం ఇక్కడ చెప్పిన భక్తికినూ లోకంలో చలామణిలో ఉన్న భక్తికి కాబట్టి ముందు తెలుసుకోవాలి శాస్త్రం యొక్క దృష్టి ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవాలి మనము సమాజంలో కానీ సమాజం అంటే మనమే సమాజం మనం సమాజం అవుతాం ఇంకా వేరే సమాజమే ఉంటుంది మనము ఆ సమాజ జీవనంలో భాగంగా ఉంటూ ఉంటామని కనుక మనము చేసేటువంటి ఏ భక్తి గలదో దాని ఎందు ఇక్కడ చెప్పినటువంటి ఉదాత్తమైన దర్శనము విషన్ స్మహోదారమైన విషన్ మ్యాగ్నిఫిషియెంట్ విషన్ దాన్ని మన జీవితంలో మనం చేసే భక్తిలో ప్రవేశపెట్టడానికి అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేయాలి భక్తులు ఎలా ఉంటాడు యోన హర్ష్యతి హర్షము శోక ద్వేషము శోకము కాక్ష ఇవి ఉండవు యోన హి అంటే హర్షము ఉండదు ఈ హర్షం గురించి ఇతం చూసాము అంటే మనం ఎలా మన జీవితంలో మన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే మనకి నచ్చిన వస్తువు దొరికిన మనకి నచ్చే ఘటన ఘటిల్లిన మనము చాలా అధికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగి పొందుతాము అటువంటి ఉల్లాసంతో మనం ఏం చేస్తామంటే పెద్ద పండగలు సంబరాలు జరుపుకుంటాం సంబరాలు అంటారు సంబరాలు జరుపుకుంటాం ఆ ఉల్లాసంతో పెద్ద హడావిడిగా సంబరాలు చేసుకుంటాం అవి దాని పేరే అది భక్తులకు యథార్థమైన భక్తులకు అటువంటి హర్షము ఉండదు ఎందుకంటే హర్షమును మీరు కలిగి ఉన్నట్లయితే ఆ హర్షము యొక్క హడావిల్లో ధర్మాన్ని తప్పుతారు ఈ దోషము చాలా పెద్ద దోషము సో ఇప్పుడు అనేక దృష్టాంతాలు చెప్పాను నేను శివరాత్రి పండగని అందరూ ఊళ్ళో వాళ్ళందరూ చోట చేరి శివుడి పేరుతోటి చేసేటువంటి కొన్ని కృత్యాలు సుతరాము ఖండించదగ్గవి కొన్ని కృత్యాలు బాగుంటాయి ఏదో నమశివాయ నమశివాయతో భజన చేయడము లేకపోతే సామూహికంగా అభిషేకము ఇత్యాదులను చేయుట అలాంటివి మంచిగా ఉంటాయి జల్లికట్టు అని ఎద్దుల చేత బరువులు ఇలాంటి పిచ్చి డ్యాన్స్ ప్రోగ్రాంలని ఇలాంటి పిచ్చు వేషాలని వేసుకు లేకపోతే రాత్రి తెల్లవారులు మూడు సినిమాలు చూసేయటం మామూలుగా భూకైలాసం ఒకటినో ఇవి స్టాండర్డ్ ఫేర్ ఉంది భూ కైలాసు ఒకటేనో ఇలాంటివి ఇంకో రెండు మొత్తం చూసాడు తెల్లవారు చూసాడు తెల్లవారు కొనుక్కుని తిరపడం మొన్నటి పొద్దున్న పది గంటలు దాకా మొన్నటి సంధ్యావందనం లేదు పూజ లేదు ఏమీ లేదు ఏమిటంటే రాత్రి సో ఇటువంటి వేషాలు దేవుడి పేరుతోటి అవేమీ చాలా అసందర్భంగా ఉంటాయి సూర్యుడు సూర్యోదయ సమయంలో నిద్రపోవడము రాత్రి తెల్లవారము తెలివిగా ఉండడము ఇలాంటి పొరపాటు చేయకూడదు తెలివిగా ఉన్న కారణంగా సంధ్యావందనాది నిత్యకర్మలను విడిచిపెట్టుట తన కర్తవ్యములను విడిచిపెట్టుట లేకపోతే ఆఫీస్కి ఆఫీసులో నిద్రపోవుతా లేదంటే ఆఫీసులో నిద్రపోతున్నాడే అడిగితే నేను రాత్రి ఏదో తెలీదాన ఆయన మళ్ళీ ఎదురు తీర ఎదురు తిరిగి ప్రశ్నించుటా ఇటువంటి లక్షణములు ఏవి కూడా దేవుడి పేరుతో చేసేటువంటి ఇటువంటి పనులన్నీ కూడా తప్పాయి తర్వాత దేవుడి పేరుతో సంబరాలు బాణాసంచ ఇత్యాదులు అవి తగనవి భక్తి పేరుతో అలాంటివి తగవు అయితే ఇక్కడ సందర్భము ఇంజనరల్ చెప్తున్నారు కేవలము భక్తి పేరుతో మాత్రమే గాక ఇంజనరల్ ఇప్పుడు ఉదాహరణ పుట్టినరోజు వచ్చింది అనుకోండి పుట్టినరోజు వస్తే కాముగా ఉండిపోతే దాని గురించి చేయాల్సిన పుట్టినరోజులు మీరేం కష్టపడ్డాను మీరేమైనా సంవత్సర కాలాన్ని తోసి తోసి తోసి మీ పుట్టినరోజు వచ్చేట్లా చేశారా అయితే దానింతటా అది వచ్చిందా దానంతటా అది వచ్చింది కదా కాలాన్ని మీరేమీ తోయట్లేదు కదా కారు ఆగిపోయింది అనుకోండి ఆయాసపడుతూ తోస్తే అది ముందుకు వెళ్తుంది ఆ రకంగా ఏమైనా తోసికొస్తున్నారా కాలాన్ని లేదు దాని అంతటా అది పోతుంది సడన్గా ఓ తేదీ పుట్టినరోజు ఏమైనా వచ్చింది దానికోసం మైకులు పెట్టేసి అల్లం చేసే రకర్లా మీరు కాముగా ఉండిపోతే సరిపడుతుంది అలా కాదండి మాకు పుట్టినరోజు ఏదైనా పండగ క్రింద చేసుకుంటాము అంటే ఆ రోజు దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి ప్రార్థించటము ఏదైనా దానం ధర్మం చేయటము నలుగురికి భోజనం పెట్టడము అలాంటిది ఏదైనా కాముగా క్వైట్గా తప్ప మైకి పెట్టేసి ఊళ్ళో వాళ్ళందరికీ విసిగిలి చేట్లు చేసేసి అల్లం చేసేసి దారి చేసేసి అలాంటివి చేయడం మళ్ళీ పూజలు అంటూ ఉండడం ఇదంతా కూడా యథార్థమైన భక్తి కానే కాదు యోన హృష్టి అతి ఇది నేను కవర్ నేను గౌరవ చేశానో ఏమో మళ్ళీ కోశాను ఏది కాదో భక్తి చెప్పాను ఇప్పుడు ఏదో చెప్పచ్చు కదా ఏది కాదో చెప్పడం ఎందుకంటే నేను అలాగే చెప్తాను కానీ అక్కడ ఏది కాదోయే చెప్తున్నానండి అంతా నెగిటివ్గానే చెప్పుకొస్తున్నారు కదా సో అందాము భాష్యము యో నహృష్యష్టప్రాప్త అంటే తాను కోరుకున్నది లభించినప్పుడు హర్షమును ప్రకటించుట అనేది భక్తుని యొక్క లక్షణం కాదు భక్తుని యొక్క గుర్తింపు ఏమిటి భక్తుల్ని గుర్తించే మా పద్ధతి ఏమిటి ఎలా గుర్తించాలి భక్తుల్ని అంటే భక్తులు ఆత్మానంద ఉంటాడు ఆత్మానందంలో మునిగి ఉంటాడు ఆత్మనిష్ఠుడుగా ఉంటాడు ఏ రకమైన బాహ్య ఆలంబనము లేకుండా బాహ్యం ముందల విషయములతోటి ఘటనలతోటి వస్తువులతోటి వ్యక్తులతోటి ప్రమేయము లేకుండా అపేక్ష లేకుండా భక్తులు తన స్వరూప ప్రతిష్ఠుడై ఉంటాడు అది భక్తుల యొక్క ఆచారం అంటే గుర్తించు భక్తులు గుర్తించే లక్షణం అది అంతేగాని మైకి పెట్టి అలం చేస్తున్నాడు కాబట్టి భక్తుడిని కాదు భక్తి యొక్క లక్షణం అది యో నృష్యతి తర్వాత నద్వేష్టి సో శంకరులు అంటారు యో నహృ ఇష్టప్రాప్తం ఇష్టమైనది దొరికినప్పుడు ఎవడైతే హర్షమును లేకుండా నిబ్బరంగా శాంతముగా ఉంటాడో అది భక్తుని యొక్క లక్షణము ఇక నేష్టి చూడండి సంసారంలో ఎవడైతే ఇష్టము లభించినప్పుడు హర్షాన్ని పొందుతాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా అయిష్టము లభించినప్పుడు ద్వేషిస్తాడు అయిష్టాన్ని ద్వేషిస్తా అయిష్టం లభిస్తే ద్వేషిస్తారు ఇష్టం లభిస్తే అహర్షాన్ని ప్రకటిస్తారు ఈ రెండు కూడా భక్తికి విరుద్ధము లేబట్టి హర్షము ఉన్నది అంటే దాని వెంటనే ద్వేషము కూడా ఉంటుంది హర్షము ఉంది ద్వేషము లేకపోవడం అనే ప్రసక్తే లేదు ద్వేషం ఉంటుంది హర్షము లేకుండా ఉన్నాడనుకోండి ప్రశాంతంగా ఉన్నాడనుకోండి వాడికి ద్వేషం కూడా ఉండదు కాబట్టి నృష్యతి న్వేష్ రెండు కలిసి ఉంటాయి సాధారణంగా హర్షర్షము ఈ మహాత్ములు ఎలా ఉంటారంటే హర్షము ఉండదు ద్వేషము ఉండదు ఇంకో దృష్టాంగం చెప్తారు ఎద్దు అలాగే విశ్రాంతిగా కూర్చుని నెమరు వేసుకుంటాడు ఓ ఏదో వచ్చి కొమ్ము మీద వాలి ఓ ఎద్దు నేను నీ కొమ్ము మీద వాడడం వల్ల నీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగారు అంటే ఎద్దు చెప్పింది నాకేమో ఇబ్బంది లేదు నువ్వు వాళ్ళకి పోనీ నేను కొమ్మును వదిలిపెట్టి వెళ్ళిపోతే నీకు కొంత ఊరట కలుగుతుందా నీకు నేను కష్టాన్ని కలిగిస్తున్నా నేను అంది అంటే ఎద్దు నాకేం కష్టం లేదు నువ్వు ఉండొచ్చు నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఉండాలనుకుంటే ఉండొచ్చు అని చెప్పింది సో మహాత్ములు సంసార విషయంలో అలా ఉంటాయి సంసారంలో కొన్ని సందర్భాల్లో అనుకూలమైన ఘటనలు మరికొన్ని సందర్భాల్లో ప్రతికూల ఘటనలు ఘటిల్లుతో ఉంటాయి మహాత్ములకు వాటి ప్రభావం ఏమీ ఉండదు ఏద వాలకపోయినా ఎద్దుకి ఎట్టి ప్రభావం ఏ విధముగా ఉండదో ఆ విధంగా సంసారంలోని ఘటనలు అయ్యేలా మహాత్ములు ప్రభావంలో నిధులి ఉంటారు అలా సాక్షిభావంతో నిబ్బరంగా ఉండిపోతారు అని మహాత్ముడు యొక్క గుర్తింపు సో యోన హృష్యతి నవేష్టి శంకరులు నవేష్టి అనిష్టప్రాప్త సో కాబట్టి అనిష్టము లభించినప్పుడు అంటే మనకు నచ్చుబాటు కానీ ఘటన ఘటిల్లినప్పుడు ఘటనే కానక్కర్లా వ్యక్తి కావచ్చు వస్తువు కూడా కావచ్చు అది అవన్నీ ఘటనలో భాగమే సో అప్పుడు ద్వేషము క్రోధము ఇత్యాది ద్వేషలక్షణములను కలిగి ఉండడు అది భక్తుల యొక్క స్వరూపము అంటే భక్తుడు సముడుగా ఉంటాడు సమచిత్తుడై ఉంటాడు తప్ప ఒకసారి పైకి ఎగిరి ఇంకోసారి కింద కుది అలా ఉండదు సంసారంలో జనులు అలాగే ఉంటారు ఒకప్పుడు ఎలా ఉంటాడంటే ఏదైనా ఒక చిన్న మంచి శుభ శుభ జరిగితే ఊరంతా హడావిలు చేసేసి పట్టలేనంత హర్షాన్ని ప్రకటిస్తారు ఏదైనా కొంచెం తేడా వస్తే భోరు భోరు అని చెప్పేసి జొల్లేస్తూ ఏం చేస్తారు ఇలా జొల్లేస్తూ నేల మీద ఏం చేస్తారు అంతలా ఏం చేస్తున్నారంటే ఏదో వాళ్ళకి కష్టం వస్తుంది కష్టం వస్తే అంతలా ఏం కష్టం వస్తే నిబ్రంగా ఉండాలి ఇది సంసారం యొక్క లక్షణం తీవ్రమైన శోకాన్ని వాడు ప్రకటిస్తున్నారు అంటే తప్పనిసరిగా ఇంకో సందర్భంలో కేవలమైన హర్షాన్ని ప్రకటించి నిండి ఉంటారు సో ఈ రెండు లక్షణములు కూడా భక్తికి విరుద్ధములు అని మనం గ్రహించాలి గ్రహించి ఆ రకమైన శాంతిని జీవితంలోకి మనం తెచ్చుకోవాలి శాంతిని చెడగొట్టుకున్నట్ల హర్ష ద్వేషములను కలిగి ఉండరాదు సో ఏదైనా భోగము లభిస్తే హర్షము భోగానికి ఆటంకం వస్తే ద్వేషము మనకి ఏదైనా నష్టం వస్తే అంటే మనం కోరుకున్న వస్తువు చేయిజారిపోతే శోకము తర్వాత మనం ఏదైనా మనకి నచ్చుబాటైన దాని ఎడలా కామన ఈ విధంగా లౌకికమైన విషయముల ప్రాపంచిక విషయముల ఎడలా లభిస్తే హర్షం లభించకపోతే ద్వేషం చేయిజారిపోతే తీరా దురికి చేయిజారిపోతే శోకము దొరకలేదని దొరకని దాని గురించి కామన ఈ లక్షణములన్నీ కూడా భక్తికి విరుద్ధములే అంటే మరి భక్తులు ఎలా ఉండాలండి వీళ్ళవే ఉండాలి హర్షద్వేషాలు ఉండరాదు సమచిత్తము కలిగి ఉండాలి కామనలు ఉండరాదు నిష్కామంగా ఉండాలి తర్వాత శోకము లేని వాడే ఉండాలి శోకిస్తూ కూర్చోవడం భక్తి యొక్క లక్షణం కాదండి భక్తుడు ఈశ్వరుని శరణాగతి చేసిన వాడు ఈశ్వరుడు ఏది చేస్తే అదే మేలు అని గుర్తించి ఉండేవాడు భక్తుడు అవుతాడు కానీ లేదా అంటే ప్రసరింత తేడా వస్తేనే మళ్ళీ గగ్గులు పెట్టివాడు భక్తుడు అవుతాడు కనుక నా కాక్షతీ న శోచతి శోకించడు కాక్షించడు చాలా చాలా కష్టమైన విషయం భక్తి గురించి ఈ సత్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది భాష్యం ప్రియ వియోగే తను ప్రేమించే వ్యక్తి కానీ వస్తువు కానీ వియోగము వచ్చినప్పుడు అంటే తొలగిపోయినప్పుడు మనం ప్రేమించే వ్యక్తి దేహత్యాగం చేసేదనుకోండి అది వియోగము ఉంటాం లేదా ఎక్కడికో దూర దేశాలకి వెళ్ళిపోయాడు అనుకోండి దాన్ని కూడా వియోగము ఉంటాం ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు పిల్లలు అమెరికాలో ఉంటారు అమెరికాలో ఉంటారు లేకపోతే ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళ హడావిలో వాళ్ళు ఉంటారు అక్కడ సమాజము వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అక్కడ సమాజంలో విశ్రాంతి ఎవరికీ ఉండదు అందరూ కూడా హై టెన్షన్ వైర్లలాగా కష్టపడి పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఆ భోగాలను అనుభవిస్తూ ఉంటారు ఒక ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి పరికరాలన్నీ ఉంటాయి టెలిఫోన్లు అన్నీ ఉంటాయి కానీ తల్లిదండ్రులకు అప్పుడప్పుడు ఫోన్ చేయాలి అనే ఉత్సాహంగానే ఆ స్పేస్ ఆ ఇంటర్నల్ స్పేస్ ఆ హృదయంలో ఆ విశ్రాంతి వాళ్ళకు ఉండటం ఇంకే వాళ్ళ ధోరణి వేరే ఉంటుంది మనకు కావసిన డబ్బు ఇచ్చేయం కదా ఇంక ఉద్యోగస్తామని ఫోన్ చేయడం ఎందుకు లేని ధోరణిలో ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు డబ్బు కావాలంటే కొంతమంది అది ఇవ్వరు ఇచ్చేవాళ్ళు మాకు నేను ఉంటుంది వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చొని శోపిస్తూ ఉంటారు ఎందుకని మా సంతానం మాకు కాకుండా ఎందుకు కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా శోపిస్తూ ఉంటారు ఇది సంసారంలో లక్షణం అండి ఏ మనం ఏదైనా చెప్పామనుకోండి ఏదో పాఠం శ్లోకం అడ్డుకుతుంది అని మాటలు నేను చెప్పేస్తున్నాను కాబట్టి బతికిపోయాను కానీ మామూలుగా సలహారూపంగా చెప్తే ఆమెకే వాళ్ళు సలహా చెప్తారు ఇదేనా సలహా ఏదో గృహ పూజ చేసుకున్నానో లేకపోతే కాలభైరవ పూజ సలహా చెప్పాలి కానీ ఇలాంటి సలహా చెప్తారు అని కోప్పకుండా కూడా ఆశ్చర్యపడతాయి అయితే ఏదో రంగు ధరిస్తే మీ కొడుకు మీకు అడుగులు అయిపోతాడు అయితే ఈ యంత్రం పెట్టుకుని పూజ చేసినట్లయితే మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉంటారు అంటే ఇలాంటివి చెప్తే సంతోషిస్తారు కానీ జనాలు శోపించక అసంగంగా ఉండు వస్తే చెప్తే సంతోషించే స్థితి సమాజంలో కనపడదు మనకి ఈ పాఠం లక్షణం ఇలాగే ఉంటుంది నోచతి ప్రియ వియోగే తర్వాత ఇక కామన అనేది ఆత్మ భక్తునికి ఉండదు నిష్కామంగా ఉంటాడు ఇక భక్తుడు సో నా కాను క్షతి కావాలి అది కావాలి అని కోరడు కోరికలేమీ ఉండవు మొక్కు అనే ఒకటి సమాజంలో బాగా ప్రసిద్ధంగా ఉంటుంది మొక్కు అని మొక్కుబడి అని కూడా అంటారు దానికి బడి అనే ప్రత్యయాన్ని తెలుగు ప్రత్యయాన్ని చేర్చి మొక్కుబడి మొక్కుబడి అంటే ఏంటి నాకు ఈ నేను ఈ పూజ చేస్తాను లేదా వస్తాను నిన్ను దర్శిస్తాను కోరిక తీరాలి ఉంది ముందుకు అడిగితే మేము చిన్నప్పుడు ఎస్ఎస్ఎల్సీలో పరీక్షకు వెళ్ళే ముందు ఓ ముక్కు ముక్కు కూడా మొక్క అంటే ఎస్ఎస్ఎల్సీలో పరీక్ష ప్యాస్ ఓ సత్యనారాయణ స్వామి మీ దగ్గరని దర్శనానికి వస్తాం మాది అన్నవరం అప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ సో ఎస్ఎస్ఎల్సి పరీక్ష ప్యాస్ అయితే స్వామి దర్శనానికి వస్తాం నిజానికి వీడు ఎస్ఎల్సి ప్యాస్ అవ్వడానికి సత్యనారాయణ స్వామికి ఏ రకమైన సంబంధము లేదు ఏ రకంగా చూసుకున్నా మీరు శాస్త్రాలంతా తల్ల కిందలుగా వడపోసినా కూడా రిలేషన్షిప్ను పట్టుకోవడం చాలా కష్టం అసలు వీడు ఎస్ఎస్ఎల్సీ ఎవరు చదువుకున్నాడు వేదం చదువుకోమన్నారు కానీ ఎస్ఎస్ఎల్సీ చదవమని ఆయన చెప్పలేదు అసలు ముందే అక్కడే వీడు వైలేట్ చేస్తున్నాడు గర్భాన్ని వీడు వేదం చదువుకోవాల్సిన ఇంగ్లీషు పాశ్చాత్యం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు చదువుతో మళ్ళీ అది పేసవడానికి మళ్ళీ దేవుడి దగ్గర నుంచి సహకారము అంటే నీ వేలతో నీ కన్నుని పొడిచినట్లు ఉన్నదండి ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ అన్యాక్సెప్టబుల్ అయినా కూడా మేమల్లా మొక్కుతున్నాం సో ఎందుకంటే గతానుగతికో లోక అలాంటి ఒక సందర్భంలో లోకంలో అందరూ అలా చేస్తూ ఉంటారు ఏవో కోరికలు కానీ ఇక్కడ భక్తి గురించి ఏమంటున్నారంటే నా కామక్షతీ అసలు కామన అనేది ఉండదు అంటే దర్శనం చేయడం ఉంటుంది కానీ మొక్కు మొక్కుబడి కోసం దేవుడు దర్శనం చేయడం అనేది ఉండదు అలా మీరు విన్నారా మొక్కుబడి చేసినట్టు చేస్తున్నాడంట మొక్కుబడి అనే మాట విన్నారా అంటే ఏమీ శ్రద్ధ లేకుండా తన కోరిక తీరిన సందర్భంలో చేసేటువంటి తంతుకి మొక్కుబడి అనే పేరు వచ్చింది ఆ ఫ్రేజ్ ఎలా ఐడియం ఎలా వచ్చిందో చూడండి అంటే దేవుడు వీడు మొక్కు తీర్చుకుని వస్తాడు వాడి పద్ధతి చూసి ఐడియం పుట్టుకొచ్చింది ఐడియమును బట్టి మీరు ఆ ముక్కు తీర్చే విధానంలో ఉండేటువంటి ఆ దోషము ఆ స్వార్థ ప్రవృత్తి కామనా ప్రవృత్తి మనకి చెప్పకనే చెప్పినట్లయినది కాబట్టి భక్తుడు యథార్థమైన భక్తు యొక్క లక్షణం ఏమిటంటే నాప్తం కాంక్షతీ తనకు లభించని దానిని కోరుకోడు నాకు ఇది కావాలి అనే అప్రాప్తమైన దాని కదల కోరికలు ఉండవు అది భక్తుల యొక్క లక్షణం తర్వాత భక్తుడికి ఇంకో లక్షణం చెప్తున్నారు మీరు దయచేసి కొంచెం ఓపెన్ మైండ్గా వినాల్సి ఉంటుంది ఈ మాట నేను తరచుగా అనుకుంటా ఎందుకంటే పీపుల్ చాలా ఫిక్సేషన్స్ ఉంటాయి ఏవేవో భావజాలములు ఇక్కడ అక్కడ పట్టుకుండా ఉంటాయి వాటిని పట్టుకోవడం కూడా ఏదో మాటవలసతి అలా ఉంది సమాజంలో ఒక అలవాటు అని అలాగే కాదు దాన్ని గట్టిగా పట్టుకుంటారు సో ఆ ఫిక్సేషన్స్ అన్నిటినీ కూడా కడిగేసి తోసేసే విధంగా ఉంటుంది భగవద్గీత యొక్క పాఠం కాబట్టి మరి దానికి సంసిద్ధులే ఉండాల్సి ఉంటుంది లోకంలో శుభాశుభముల యొక్క మూమాంస చాలా ఇప్పుడు దేవుడికి పూజ చేసేప్పుడు ఈ పువ్వులు పూజకి ఈ పువ్వులు పూజకి పనికి ఇవి శుభకరమైన పువ్వులు అంటే శుభకరము కాని పువ్వులు అనే విభాగం ఉన్నాయి ఏమండి తర్వాత ఎవడైనా మన ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటే రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఎదురకుండా వచ్చినప్పుడు పలానా వాడు వస్తే శుభం ఫలానా ఇంకో రకమైన వ్యక్తి వస్తే అశుభం కుక్కొస్తే శుభం పిల్లొస్తే అశుభం నిజంగా నిజంగా అలా ఉంది అలా జనం అలా బిలీవ్ చేస్తారు పిల్లొస్తే అశుభం కుక్కొస్తే శుభం ఒక బ్రాహ్మణులు వస్తే అశుభం ఇద్దరు బ్రాహ్మణులు వస్తే శుభం ఇలాగే సంథింగ్ వెంటర్ మళ్ళీ ముగ్గురు బ్రాహ్మణం వస్తే అశుభమే కూర్చున్నా కూర్చి ఇది కాబట్టి అదే అది కాబట్టి మరొక ఏమో ఉంటాయి ఇది శుభమో అదే అశుభము తర్వాత మీకు ఎరుపు రంగు అశుభము పచ్చ రంగు శుభము అని చెప్తాడు దానికి మళ్ళీ ఐదు వందల రూపాయల ఏది ఈ ఈ మీనింగ్లెస్ యూస్లెస్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాడు చెప్పిన ఏమీ వాస్తవము లేదు యథార్థత లేదు సత్యము లేదు సత్య దూరమని దానికి మళ్ళీ ఫీజు ఎందుకు నువ్వు తలుపు ఇక్కడ పెట్టుకుంటే శుభము కిటికీ ఇక్కడ పెట్టుకుంటే అశుభము ఎవరు చెప్పాడండి కూ చెప్తున్నా మీకు శుభాశుభాలు చెప్తున్నా వినండి మీరు పక్కవాడి ల్యాండ్లోకి ఒక్క అరంగుళం కూడా వెళ్ళకుండా మీకు ఇల్లు కట్టుకుంటే శుభము ప్రభుత్వం యొక్క రోడ్డు మీదకి పాలు అంగోళం కూడా వీళ్ళు వెళ్లకుండా మీరు ఇల్లు కట్టుకుంటే శుభము వాడు ఐదు అడుగులు వీలు పెట్టి కట్టుకుంటే ఐదు కడితే అది మీకు శుభము ఇంట్లోకి చక్కగా గాలి వెలుతురు చీట్లా ఇల్లు కట్టుకుంటే అది శుభము అది ఇది శుభము ఇంకా అశుభము పక్కవాడు అంగుళం కలిపేసుకోవటం అశుభం గవర్నమెంట్ రోడ్డు మీద కూడా రెండు అంగుళాలు వెళ్ళిపోవడం అశుభం తర్వాత కక్కుర్తిగా ఒక ఫ్యామిలీ ఉండాల్సిన చోట రెండు మధ్యలో గోడ పెట్టేసి ఓ సన్నటి రైలు పెట్టేలా కట్టేసి అడ్డికిచ్చేసి వాడిని అడ్బి చేయమని పీడి చేస్తాం ఆ డబ్బు కోసమే కప్పు పడిపోవడం అశుభం వాడు గోడకు మేక్కొడితే కలంలో నీళ్ళు పెట్టేసుకుని అశుభం ఇది లోకంలో జనులు ఏది శుభం అది శుభము కాదు ఏది అశుభం అది అశుభము People are పీపుల్ ఆర్ మీకు నేను ఒక నిర్మోహమాటంగా చెప్తున్నానని అన్నిటా భావించకూడదు పీపుల్ ఆర్ క్రేజీ సూపర్ స్టిషస్ అండ్ నట్స్ దట్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ అలా ఉండకూడదు అసలు ఈ శుభాశుభములను విడిచిపెట్టేసేయో బియా కుక్క శుభము పిల్ల శుభము గోడ్ బియా విడిచిపెట్టే బిట భక్తులు ఏం చేస్తారు విడిచిపెట్టేస్తాను గో బియాడ్ ఈస్ అండి వెస్ట్ తొమ్మిదిన్నరకి శుభము పది ముప్పావుకి అశుభము అదే కమ్మా గో బియా తొమ్మిదిన్నరకి శుభం పొద్దున్న తొమ్మిదిన్నరకి శుభమయ్యి పది ముప్పావుకి అశుభం ఉంది అవుతుంది ఎవరు చెప్పండి పదకొండు గంటలకి మంచిది రెండు గంటలకి చెడ్డది వై వై సపోజ్ రైలు తొమ్మిదింటికి ఉంది రాత్రి ఎనిమిదింటికి అశుభం అంటారు మరి ఇది రైలు వెళ్ళకపోతే ఏం చేయాలి రైల్వే టైం టేబుల్ ఏ బేసిస్ మీద తయారు చేస్తారా ఈ శుభాశుభాలను బట్టి తయారు చేస్తారా కాబట్టి గో బియాల్ సీనింగ్లెస్ బిలీఫ్ ఇతరులకు కష్టం కలగకూడదు తన కర్తవ్యానికి హాని రాకూడదు ప్రేమ ధర్మము దయ కరుణ మొదలైన దైవీ గుణములకు విఘాతము కలగకూడదు అటువంటి అన్నీ శుభములు వీటికి ఏ కొద్ది హాని కలిగినా అటువంటివి అన్నీ అశుభములు మనకి ఈశ్వరుణ్ణి భక్తి చేసేటువంటి స్ఫూర్తి శనిగ్రహం ఇస్తే శనిగ్రహము శుభము కాబట్టి ఈశ్వరుణ్ణి భక్తి చేయటమే అల్టిమేట్ శుభము కనుక ఈ సాంసారికంలోనటువంటి శుభాశుభముల యొక్క మీమాంస ఎంతవైతే ఉన్నదో అదంతా కూడా పరిత్యాగం చేయగలము తర్వాత అసలు బేసిక్ అప్రోచ్ మీరు కర్మ చేశారనుకోండి దేనికోసం చేస్తారు శుభమును పొంది అశుభమును నెట్టివేయుట కొరకే కర్మ చేస్తారు ఉపాసన చేశారనుకోండి అది కూడా అందుకోసమే చేస్తారు శుభమును పొంది అశుభమును నెట్టివేయుట లోకంలో ప్రవృత్తి అంతా ఆయుధంగా ఉంటుంది కానీ భగవద్గీతలో దానికి విరుద్ధంగా దానికంటే డిఫరెంట్గా ఉంటుంది భగవద్గీత ఏమని చెప్తుందంటే శుభ అశుభములు పుణ్య పాపములు సుఖ దుఃఖములు ధర్మ అధర్మములు రాగద్వేషములు శత్రుమిత్రులు స్వాపర తనపరాయి ఈ ద్వంద్వాల ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ అతీతంగా నీవు పోవుము నిర్ద్వందో భవ నీవు ద్వంద్వములకు అతీతంగా వెళ్ళిపోయేయ నిత్య సన్యాసి యోగద్వేష్టిన కాక్ష నిర్ద్వందోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే కాబట్టి శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్తాడు తర్వాత ఆయన ఇంకా ఏమని చెప్తాడంటే ఓ అర్జున నీకు శుభం కలిగి అశుభం దూరంగా పెట్టే ఉపాయం చెప్తాను అని ఆయన అన్యాయంలో పైగా ఏమంటాడు శుభాశుభ ఫలైదేవం మోక్ష్యసే కర్మబంధనై ఈ విధంగా కనుక నీవు జీవించినట్లయితే నీకు కర్మబంధములు రెండు శుభము కర్మబంధమే అశుభము కర్మబంధమే పుణ్యము బంధమే పాపము బంధమే బంగారు సంఖ్యలు ఒకటైతే ఇనుప సంఖ్యలు మరొకటైతే ఏమైనా సంఖ్యలు వేసి పెట్టారనుకోండి ఆ సంఖ్యలు బంగారంతో చేస్తే ఏమిటంటే లాభం సౌదీ అరేబియాలో క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది అంటే మరణశిక్ష ఉంటుంది తరుచుగా ఉంటుంది మరణశిక్ష ఆ మరణశిక్ష కూడా పబ్లిక్ స్కేర్లో కత్తితో తననే నరికే విధంగా ఉంటుంది అయితే రాజకుటుంబానికి చెందిన వాడికి మరణ కుటుంబం మరణశిక్ష వేస్తే బంగారుపు పిడి కత్తితో నరుకుతారు మామూలు సామాన్య మానవుడికి మరణశిక్ష వేసినట్లయితే ఇనుముతో చేసిన పిడి ఉండే ఖచ్చితూటే నరికేస్తారు ఏదైతే తేడా ఏం పడుతున్నారా ఎలాగే బంగారపు పీడిగల కత్తితో దొరికితే ఏమన్నా లాభం ఈ కర్మ బంధం అట్ రెండూ బంధమే పుణ్యము బంధమే పాపము బంధమే శుభము బంధమే అశుభము బంధమే దీంట్లో శుభము పుట్టినరోజు పెద్ద పార్టీ చేశారు మీకు బంధమా కదా పోయారు కర్మ అని చేసి బంధువులందరినీ తెలిసి కూడా భోజనాలు అవి ఇప్పుడు భోజనాలు హెవీగా ఉండడం అన్నది పుట్టినరోజుకి నువ్వు గిట్టినరోజుకి సమానమే గమనించాను అది సో అక్కడ హెవీగానే ఉంటుంది అది సో ఆ రకమైనటువంటి పది మంది వస్తారు అందరూ కడపకుండా భోజనాలు చేసి వెళ్తారు ఎవరైనా పోయినప్పుడు అది అశుభము సో దీంట్లో ఏది ఏది బంధము ఏది బంధము కాదు అరేపా రెండు బంధమే నువ్వు శుభం అనుకున్నది బంధమే అశుభం అనుకున్నది బంధమే మరి విముక్తి ఎలా ఉంటుంది శుభ అశుభములను రెండింటినీ విడిచిపెట్టేసి సమచిత్తుడుగా ఉండుటే అదే విముక్తి అదియే యథార్థమైన భక్తి శుభాశుభ పరిఖ్యాతి సో ఈ మాటని శ్రీకృష్ణుడు చాలా తరచుగా చెప్పినాడు శుభాశుభ ఫలైన మోక్ష్యసే కర్మబంధనై అని ఒకటి చెప్పాడు ఇంకోటి స్థితప్రజ్ఞలక్షణాల్లో ఎ సర్వత్రానభిస్నేహ తాప్య శుభాశుభం శుభం వస్తుంది దాని వెంబడి అశుభం వస్తుంది మళ్ళీ దాని వెనుక శుభం వస్తుంది ఈ శుభాశుభాలు అలా వస్తూ ఉంటాయి వాటి వాటి ఎడల మీరు రాగద్వేషాలు పెట్టుకొనే పెట్టుకోర స్థితప్రజ్ఞుడు శుభాశుభముల ఎడల రాగద్వేషములు లేనివాడుగా ఉండిపోతాడు అది మహాత్ముల యొక్క లక్షణం కాబట్టి ఆ భక్తుడు అలా ఉంటాడు శంకరుడు శుభాశుభే కర్మణి పరిత్యక్తుం శీలం అస్యా ఇది శుభాశుభ పరిత్యాగి ఇప్పుడు మీరు ఎవరైనా లంచం పుచ్చుకున్నారనుకోండి అది శుభకర్మయా అశుభకర్మయా అశుభ ఇంకా సందేహం ఎవరైనా ఉందండి ఒప్పుకుంటారా ఎందుకంటే ఒకవేళ చెప్పాను లంసం పుచ్చుకోవడం అది ధర్మ విరుద్ధము అని చెప్పాను అంటే ఒక అన్నారు కాబట్టి మీరు భగవద్గీత పాఠం చెప్పడానికి వచ్చారా లంచాల గురించి చెప్పడానికి వచ్చారని మీరు వచ్చిన పనితో మీరు చూసుకు వెళ్ళారు అంటే నేను అన్నాను అది పాఠంలో ఎందుకు లంచం గురించి పాలిటిక్స్ మాట్లాడతారని మీరు పాఠం చెప్పమంటాను అని చేశారు కోపడ్డ ఆయన ఎంత కోపం వచ్చింది లందం నుంచి కూడా తప్పండి చూడండి సమాజ స్థితి ఏ విధంగా ఉంది లంతం నుంచి అశుభం ఇక్కడ ఒప్పుకుంటారా లేకపోతే మీరు కూడా కోప్పతారు అలాగే అశుభము ఒక మొక్కుబడి అశుభమా శుభమా ఓ ఈశ్వర ఈ కోరిక తిరితే ఇది మొక్కు తీరుస్తాను ఇది శుభమాశుభం శుభము శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు శుభం చేయబోతున్నాడా అశుభం చేయబోతున్నాడా ఎవనో చూడదో అంటున్నాడా సో శుభాశుభే కర్మని పరిత్యక్తం శీలం అస్య ఇది శుభాశుభ పరిత్యాగి శీలం అంటే బై వెరీ నేచర్ ఒక మొక్కు మొక్కు రూపమైన కర్మని చేయడు అశుభ కర్మను చేయడు నాకు ఈ కోరిక తీర్చుదేవుడ అంతో పూజాధికములు సహజంగానే చేయాలి అసలు అటువంటి ప్రవృత్యే ఉండదు అధర్మ అధర్మాన్ని కళలో కూడా ఆచరించాడు శుభాశుభ పరిత్యాధి రెండింటినీ కూడా విడిచిపెట్టేవాడు ఇప్పుడు మౌనంగా ఉంటాడు ఒక ఆయన మౌనంగా ఉంటాడంటే ఆయన ఏమిటి విడిచిపెట్టాడు అసత్యాన్ని విడిచిపెట్టాడు సత్యాన్ని విడిచిపెట్టాడు కొంతమంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ పోని అదంతా సరిచేసి దాంట్లో ఉన్న వార్తలు ఊళ్ళో వాళ్ళకి చెప్తూ ఉంటా అనవసరం కదా సత్యమే అవ్వచ్చు సత్యమైనా కూడా వాటిని చెప్పడం అనవసరం కదా అసత్యం పలికేవాడు అసత్యం పలకడం తప్పు ఇదే సత్య అనే ఆ సత్యము అనవసరం సంసారానికి సంబంధించిన సత్యము దాని గురించి పలకడం అనవసరంగా అసత్యము ఎట్లనూ పల కాబట్టి మేము సత్య అనురూపములను రెండింటినీ కూడా విడిచిపెట్టి మౌనంగా ఉంటే సరిపడుతుంది మౌనంగా ఉండాలంటాం త్యజ ధర్మం అధర్మం చ ధర్మము అంటే పుణ్యకర్మ ఇహలోకములూ పరలోకములలో భోగములను అపేక్షించి చేసేటువంటి పుణ్యకర్మకు ధర్మము అంటే స్వర్గానికి వెళ్ళడానికి చేసే యజ్ఞం ఏదైతే ఉందో దానికి ధర్మము అని పేరు ధర్మశుద్ధ వాక్యం అవుతుంది స్వర్గం అంటే ఏంటి ఆనందము ఆనందావస్థకి స్వర్గం అని సో మానవుడు ఏం చేసేటంటే యజ్ఞము యాగము ఇత్యాది ఇలాంటి ఇలాంటి కాల ఇలాంటి వాటి ఇది ఆనందము పరలోకంలో పెట్టేసే ఈ లోకంలో లేదు ఇప్పుడు లేదు ఇక్కడ లేదు ఆనందం ఇప్పుడు లేదు ఇక్కడ లేదు ఎక్కడుంది స్వర్గంలో ఉంది ఎప్పుడుంది చచ్చిపోయిన తర్వాత ఉంది అది మరి ఇగో ఈ కర్మ చేస్తే మీకు దొరుకుతుంది సో ఆనందాన్ని మనం ఏం చేసామన్నమాట దాన్ని బట్వాడా చేసేసాం కొరియర్లో స్వర్గానికి బొమ్మించేసాం ఇంక చుట్టుముట్టే ఎక్కడ ఆనందం అనేది లేకుండా అయిపోతుంది అది తెలివితేటలు అవుతుందా అది కాదు తెలుగు చేట్లు తెలుగు చేటలు ఎలా ఉంటుందో మీరు ఈ శుభ అశుభ ఇత్యాది సకల ద్వంద్వములను విడిచిపెట్టి నిర్ద్వందముడుగా ద్వంద్వాతీతుడుగా నిలిచి ఉంటే ఇప్పుడు ఇక్కడ మీ హృదయంలో ఉన్నటువంటి ఆనంద శుధలు ఆనందామృతము మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది ద ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ విల్ ఓపెన్ అప్ ఇప్పుడు ఇక్కడ కాబట్టి మీ హృదయమును మీ జీవితమును మీ చుట్టుముట్టూ ఉండేటువంటి మీ చుట్టుముట్టు సర్వమును మీరు స్వర్గముగా తీర్చిదిద్దుకోగలుగుతారు అది చేతగాక స్వర్గాన్ని అంటే ఆనందాన్ని బట్వాడా చేసేసి ఎక్కువ ఎక్కడో దూరంగా స్పేస్లో దూరంగా కాలంలో దూరంగా పెట్టేసి దానికోసమే కర్మలని చేయక దాని పేరే ధర్మశబ్దానికి అర్థం అది పరిచ్ఛన్నమైన అర్థం ధర్మశుద్ధానికి విస్తృతమైన అర్థం కలను నేను ఆ విస్తృతమైన అర్థంలో చెప్పట్లేదు ఆ పదాన్ని శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను త్యజ ధర్మ మధర్మించ ఉభే సత్యానుభూతే త్యజ ఉభే సత్యానుభూతే త్యక్వ ఏ న్యజసి త్యజ అని ఒక శ్లోకం మహాభారతం శాంతి ధర్మాధర్మములను సత్యానుభూతములను విడిచిపెట్టేసి ఇత్యాది ద్వర్వములన్నింటినీ విడిచిపెట్టి దేనితో వీటిని విడిచిపెట్టినాము అంటే నేను విడిచిపెట్టినాను అనే నేను అని అహంకారము దానిని కూడా విడిచిపెట్టేసి శుద్ధ చైతన్య స్వరూపుడుగా విడిచి ఉండిను అలా ఎవరు వాడే నాకు భక్తుడు వాడి నేను చక్కని ప్రీతిని కలిగి ఉంటాను చూడండి ఈ శ్లోకం ఎలా ఉన్నావు ఈ శ్లోకం భగవద్గీత మీరు విషయాలు నేను చెప్పి నేను ముందుకు సాగలుగుతున్నా కానీ ఇదే శ్లోకాన్ని మరో చోట భగవద్గోట చెప్తే గల్లు గగ్గోలుగా అయిపోతుంది అంత కఠిన అంత కాంట్రవర్సీ ఉండేటువంటి శ్లోకం అంతేకా జనాలు ఏం చేశారంటే చెప్పడం మానేశారు చదవడం మానేశారు చెప్పడం మానేశారు మాఘ పురాణమో కార్తీక పురాణమో పెట్టుకుంటే తేలికైపోతుందనుకున్నారే తప్ప భగవద్గీత పట్టుకుంటే అది పచ్చిగలక్క గొంతుగా అడ్డం వచ్చిందనేదో సాగుతుంది ఆలసంగా అయిపోతూ ఉంటుంది అక్కడ డిఫికల్ట్ మంచిది భక్తిమాన్యసమే ప్రియ అక్కడిగా శ్లోకం పూర్తి తర్వాత శ్లోకం సమశత్రౌ చ తా మాన అవమానో మానాపమానయో మాన కూడా కరెక్టే ఎందుకంటే సంస్కృతంలో అపమానము అన్న అవమానము అన్న అర్థం ఒకటే తేడా శీతోష్ణసుఖదు సమస్స వివర్జి శ్రీకృష్ణునికి భగవద్గీత బోధించాడు కదా ఆయనకి బాగా నచ్చిన పదములు రెండు ఉన్నాయి వాటినే తరచుగా ఉపయోగిస్తూ ఉంటాడు ఆయన ఉపయోగించిన ఫ్రీక్వెన్సీని బట్టి ఈ పదములు శ్రీకృష్ణునికి చాలా ప్రీతి పాత్రములు అని మనం చెప్పవచ్చు అలాంటివి రెండు ఉన్నాయి అదేమిటంటే అనే పదం ఒకటి సమహ అనే పదం ఒకటి యుక్ యుక్త యోగ అవన్నీ ఒకటే విద్యనే ధాత్వం నుంచే వస్తాయి యుక్తాన్న యోగాన ఒకటే అర్థం కాబట్టి దాని అర్థం ఏమిటి చిత్తము సావధానముగా ఉంటా అది యుక్త అంటే ఎలర్ట్గా ఉంటాడు సావధానంగా ఉంటాడు అంటే మనస్సు శాంతముగా ఉన్నప్పుడే సావధానంగా ఉంటుంది మనస్సులో అలజడి ఆందోళన ఆలోచనల ప్రవాహము సాగిపోతున్నప్పుడు మీకు యుక్త అనే లక్షణం ఉండదు ఇప్పుడు మీరు క్లాసు మీరు ఏదో ఆలోచించుకుంటూ ఉంటే దాన్ని అయుక్త అంట మీరు క్లాసు చాలా శ్రద్ధగా వింటున్నారనుకోండి మీ మనస్సు దాని మీద పెట్టి వింటున్నారనుకోండి దానిని యుక్త ఒకటి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఏ హృదయములో కామనలు లేవో నిష్కామంగా ఉంటుందో అతి హృదయము యుక్త అనే విశేషం ఏమిటి వర్ణించాడు ఏ హృదయంలో అనేకములైన కామనలు చెలరేగుతూ ఉంటాయో అటువంటి హృదయాన్ని అయుక్త అని వర్ణించాడు అయుక్త కామకాలేణ ఫలేశుక్తో నిబద్ధ్యతే అని ఓ శ్లోకము నాలుగో నాలుగులోనో ఐదులోనో అధ్యాయం ఆయనకి ఆ అనే పదం చాలా ఇష్టం నిజాతనే అనేక సందర్భాల్లో సయుక్త అని వాడు యుక్తుడు అని వర్ణిస్తూ ఉంటాడు అదొక పదం అంటే మనిషి యథార్థమైన సాధకుడు ఆ సావధాన చిత్తుడై ఉండవ అది నెంబర్ వన్ ఇక రెండవది సమాహ సమ పండితుడు ఎవడండి అంటే పండిత సమదర్శిన ఆ సమైన దర్శనం మొదలవాడు పండితుడు సమహ ఈ సమహ అనే పదాన్ని బ్రహ్మ ఏమిటని చూసినా బ్రహ్మంటే ఏమిటండి బ్రహ్మంటే పరమాత్మ నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని చే స్థితా అని ఒక శ్లోకం కాజద్వేషాది దోషమును లేని ప్రకాశించే ఆత్మచైతన్యం ఏదిగలదో అదే బ్రహ్మ అదే దేవుడంటే సో ఈ విధంగా చాలా విలక్షణమైన రీతిలో ఆయన తత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాడు భగవద్గీతలో సో సమహ అనే పదాన్ని చాలా అధికంగా ఆయన ప్రతిపాదించినాడు ఎంత అధికంగా అంటే దేవుడు ఎవరు ఉంటే సముడే దేవుడు యోగం సమత్వమే యోగము సాధన ఏది సమత్వమే సాధన అనే లెవెల్ దాకా కూడా భగవద్గీతలో ఆ సమత్వాన్ని ఆయన ప్రతిపాదిస్తారు ఈ శ్లోకంలో చూడండి ఎన్నెన్నో సమశబ్దాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు చోట్ల సమశబ్దాన్ని ప్రయోగించాడు ఇక్కడ సమశత్ర మిత్రే చ శత్రువు మిత్రుడు ఇద్దరి సమత్వమును కలిగి ఉంది అంటే మనకి తెలుగులో ఒక పద్యం అవుతుంది ఉపకారికి ఉపకారము చేయటం గొప్ప కాదు అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి నేర్పరి అంటే అది కుశల శబ్ద భగవద్గీతలో వచ్చే కుశల శబ్దానికి తెలుగు అనువాదం యోగ కర్మసుకౌలం అన్నారు కదా ఇప్పుడు చూడండి మీకు అపకారం చేసిన వాడు మీ దగ్గరికి వచ్చేదనుకోండి వస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు మీరు వాడికి ఆయన చేసిన అపకారాన్ని గుర్తు చేసి ముఖం మీద ఛేదరించుకుని మనస్సుకి గాయాన్ని కలిగించి పంపిస్తారా సపోజ్ మీరు అలా పంపించారనుకోండి అతను వెళ్ళిపోయిన తర్వాత మీరు సుఖంగా ఉండగలుగుతారా మీరు కూడా తీవ్రమైన అలజడికి ఆందోళనకి గురి అవుతారు కాకుండా మీరు ట్రై చేసుకోండి మీకు అపకారం చేసిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ప్రేమగా పలకరించి ఆహ్వానించి అతని ఆకాంక్షతో తెలుసుకుని అతనికి ఆ ఉపకారం చేసి పంపించారని కోసం మీరు ఒక్క ఉదుకున జీవత్వం నుంచి దైవత్వంలోకి ఎదిగిపోతారు అది అసమత్వం వచ్చేసిందిగా విషమత్వమే జీవభావము సమత్వమే దైవత్వము దైవత్వం అనేది మనకి సమస్య ఎక్కడ దేవుడు అనే పరిభాష దేవుణ్ణి మనం భిన్నంగా మనకంటే భిన్నంగా ఉన్నాడు అందుకంటే బయట ఉన్నాడు ఎక్కడో దూరంగా ఉండడు అని మీరు ఫిక్స్ చేసి పెట్టేస్తే ఆ దైవత్వము అనే ఒక స్పిరిట్ లేకుండా పోతుంది దేవుడు అనేది ఒక మనిషి కాదు ఒక వ్యక్తి కాదు దైవము అనేది ఒక తత్వము తత్వము అంటే సర్వము వ్యాపించి ఇప్పుడు ప్రకాశము ఉన్నాడు అనుకోండి ఎక్కడ ఉంటుంది మంచిదనము అన్నారనుకోండి మంచిదనమే దేవుడు అన్నారనుకోండి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు ప్రతి మానవ హృదయంలోనూ ఉండడానికి అవకాశం ఉన్నది దైవీ సంపద అని అంటే ఏ గుణములు ఉంటే దేవుడు ఉన్నట్టు అవుతుందో ఆ గుణములకు దైవీ సంపద ఆ దైవీ సంపదలో చెప్పిన గుణములు అభయం సత్వ సంశుద్ధి ఇత్యాది ఏ హృదయంలో ప్రకాశిస్తే ఆ హృదయంలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు యొక్క పరిభాష ఆయన ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు ఎప్పుడు ఉంటాడు అనే మూడింటికి కూడా మనం ఇచ్చుకున్న పరిభాషను చాలా అసంబద్ధములుగా ఉండబట్టి మనకి ఆ దైవత్వము యొక్క మహిమ అనుభవాన్ని రాకుండా పోతూ మంచి హృదయం పవిత్రమైన హృదయంలో దేవుడు ఉన్నాడు అని చెప్పారనుకోండి అట్వన్స్ మీరు ఆ దేవుడికి దగ్గర అయిపోవడానికి అవకాశం ఉంది మీరు చేయాల్సినలా ఏమిటంటే మీరు హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకుని దాంట్లో ఉండే కాలుష్యాన్ని తీసి పారేస్తే ఆ క్షణంలోనే మీరు దేవుడికి దగ్గరైపోతాయి అలా కాకుండా దేవుడు వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉన్నాడు అని మీరు ఫిక్స్ చేసి పెట్టారనుకోండి నావు మనం ఏదైనా చేసుకోవచ్చు మనం ఏ పనైనా చేసుకోవచ్చు దేవుడి మాట ఏమిటంటే దేవుడికి ఇచ్చి మొక్కేతో తర్వాత ఇవ్వచ్చు ఆ టైం వచ్చినప్పుడు ఇవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి ఒక విడ్డూరమైన జీవన శైలి నిర్మాణం అవుతుంది చాలా ఇట్ ఈస్ అన్గాడ్లీ లైఫ్ స్టైల్ నిర్మాణం అవుతుంది అలా కాకుండా దేవుడు తత్వము ఇప్పుడు ఇక్కడ బయట లోపల కూడా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు ఒక తత్వము ఈశ్వరుడు డూ అని పెట్టినంత మాత్రాన ఈకమే మేల్ ఫిగర్ డూ డూని మేల్కే వాడతారు కాబట్టి ఆ రకంగా ఫిక్స్ చేసి అలా చేయటం వల్ల ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తాయి అలా కాకుండా ఈశ్వరుడు ఒక తత్వము అని మీరు అలా పెట్టుకున్నారు ఈశ్వరత్వము ఇట్ ఈస్ ద డివినిటీ ఇట్ ఈస్ డివినిటీ ఇట్ ఈజ్ నాట్ గాడ్ ఎ పర్సన్ ఇట్ ఈస్ ద డివినిటీ అని మీరు ఎప్పుడైతే దైవత్వము అని తీసుకున్నారో అది ఎక్కడైనా ఉండొచ్చు త్వరలో ఉండొచ్చు మనలో ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు ఇప్పుడు ఉండొచ్చు అప్పుడు ఉండొచ్చు సర్వ దేశ కాలంలో ఒక అతీతంగా సర్వత్రాలు వ్యాపించి ఉండే తత్వం అసలు విష్ణు అంటే ఎనీవే అసలు ప్రసంగాన్ని మనం చాలాసార్లు చేసి ఉన్నాము కాబట్టి శత్రువు మిత్రులు ఇద్దరు ఎందు సమమైన ప్రవృత్తి కలిగి ఉంటారు అంబరీషుడు దుర్వాస మహర్షికే ఆతిథ్యాన్నిస్తాడు ఆతిథ్యా నితంలో ఏదో ఆయన స్నానం చేస్తే వచ్చే లోపల ఈయన ఏదో మంచి నీళ్ళు తాగేడేమో లేకపోతే కొంచెం అతిశయోక్తి ప్రధానంగా ఉంటాయి పురాణకు అర్థం పురాణము అంటే ప్రధానంగా ఉంటుంది ముందు మీరు అది అర్థం చేసుకోవాలి పురాణము సో ఇప్పుడు ఈయన ఆయన నదిలో స్నానం చేసుకుంటే ఈయన ఇక్కడ ఉద్దరణి నీళ్ళు ఒక్క పోసుకుంటే వెంటనే షటిల్ చేయాలా ఏమైనా సందర్భం ఉధరంగుడు ఇప్పుడైతే ఆయన స్నానం చేసి వచ్చే లోపల రెండు కాఫీలు మూడు టీలు కూడా తాగేస్తారు పోకాలా కూడా తాగేస్తారు ఉధర వీళ్ళు లెక్క పోనీ తాగితే తాగారు దాంట్లో వరకు వచ్చి నెస్ట్రే ఉంది అని ఆయన తప్పు సైన్ చేసుకోవాలి కానీ అదిగో మంచి నీళ్ళు తాగుతావు నువ్వు మసి అయిపోవు పాము అయిపో చెట్టు అయిపోయి అడీ అంటే అతిశయోక్తి ప్రధానంగా ఉంటాయి అంటే ఆయన చాలా సహ తేలి కోపాన్ని పొందుతాడు అని దాని తాత్పర్యం అలా తీసుకోవాలి అంతే కానీ దాన్ని లిటరల్గా తీసుకోకూడదు వాటెవర్ ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే అంబరీషుడిని నేను నిన్ను మసి అని ఒక దెయ్యాన్ని ఒకదాన్ని సృష్టించి అంబరీషుడి మీదకి వదిలిపెడతాను కృత్య అంట కథలు ఇలాగే ఉంటాయి ఒక ఈవిల్ స్పిరిట్ ఒకదాన్ని సృష్టించి అంబరీషుడి మీదకి వదిలిపెట్టేస్తాను వీలు పెట్టేస్తే ఈవిల్ స్పిరిట్స్ ఎలా ఉంటాయంటే అది అంబరీషుడి మీద టార్గెట్ అయింది కదా అంబరీషుడిని వెళ్ళి కొట్టించడం సంహరిస్తుంది ఒకవేళ అంబరీషుడిని సంహరించలేకపోతే అది భూమ్ ర్యాంగ్ అవుతుంది భూమ్ ర్యాంగ్ అని విన్నా లేక ఇలా విసిరితే గిరగేది మళ్ళీ వాడే కొడుతుంది వచ్చేది ఆ కృత్యం ఎప్పుడైతే అంబరీషుడిని ఏమీ చేయలేకపోతుందో అప్పుడు అది వెళ్ళి మళ్ళీ దుర్వాసుడు మీద పడుతుంది అప్పుడు ఆయనకు ముందు పరిగెడుతూ ఉంటాడు వెనకాల ఈ కృప్తే పరిగెడుతుంది కథ కొంచెం విడ్డూరంగా ఉంటుంది కథలను మీరు లిటరల్గా తీసుకుంటే చాలా అసందర్భంగా ఉంటాయి లిటరల్గా తీసుకోకూడదు ఆయన ముందు ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు ఇంద్రుడి దగ్గరికి ఏం చేస్తుంది అది ఆ కుర్చి నన్ను కాపాడాలి నా వల్ల కాదాడు శివుడి దగ్గరికి వెళ్తాడు నా వల్ల కాదంటాడు శివుడు భాగవతం కదా అంటే ముందు ఇంద్రుడిని శివుణ్ణి కవర్ చేసి అప్పుడు విష్ణుదేవికి వెళ్తాడు ముందే విష్ణుదేవి కాదు శివపురాణంలో అయితే ముందు విష్ణువు దగ్గరికి వెళ్ళి తర్వాత శివ దగ్గరికి వెళ్తాడు వాటిలో సో తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్తాడు ఆయన అంటాడు ఈ కృత్యాన్ని నేను కూడా సంహరించలేను నా భక్తులు మాత్రమే సంహరించగలడు అంటే దాని అర్థం ఏంటి భక్తి గొప్పదేన అభిప్రాయం ఎట్ స్పిరిట్ ఆఫ్ ది స్టోరీ అలా తీసుకోవాలి లిటరల్గా తీసేసుకోకూడదు సో వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ విష్ణువు కూడా నేను నిన్ను కాపాడలేని కృత్యం నుండి నా అవదయాది నువ్వు మళ్ళీ అంబరీషుడు తల్లేకపోతుంటాడు ఆ కృషి కూడా వెనకాల స్లోగా వస్తున్నట్టుగా వస్తుంది లేకపోతే ఈ పాటు పట్టేసుకోవాలి ఆయన్ని ఇన్ని తిరగడానికి టైం ఇచ్చిందంటే అర్థం ఏంటి ఇటు ఎలా ఉంది సోదరి వెళ్ళి తిరిగిదాకా అలా అదే అదే స్పీడ్లో వస్తుందన్న వాటి అది వాటే మళ్ళీ అంబరీషుడి దగ్గరకు చేవయ్యా నన్ను కాపాడుము అంటే అయ్యో మీ నేను కాపాడడం ఏంటి మీరు నాకు అతిథులు నన్నే మీరు కాపాడాల్సి కాద నేనేది ప్రయోగించిన కృత్యం నన్ను ముంగేయడానికి ప్రయత్నిస్తుంది అంటాడు అంటే నువ్వే కాపాడతావు విష్ణువే చెప్పాడు నేనేలా కాపాడు సరే కానీ నా పుణ్యమునంతీ కూడా నీకు సమర్పిస్తున్నాను నా సకల పుణ్యము యొక్క అతిశయం చేత నేను కాపాడబడినట్లయితే నాకంతకంటే కావాల్సిందేమీ లేదు నేనే యథార్థమైన భక్తుడనైన ఆ కృత్య నాశనమై నీవు రక్షింపబడుగాక అని అంటాడు వెంటనే కృత్య రసిస్తుంది దుర్వాసులు సుఖాన్ని పొందుతారు రావు